శ్రీ గురు హరిహి ఓం మన భారతీయ సంస్కృతిలో సాహిత్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది జీవిత సత్యాలను చెప్పటంతో బాటు వినోదం విజ్ఞానం వివేకం అందించి వ్యక్తిత్వ వికాసానికి కథలు చెప్పటం వినటం జరుగుతుంది ముఖ్యంగా మన బాలలకు కథల ద్వారా వ్యక్తిత్వ వికాసంలో భాగంగా జీవిత పాఠాలు నేర్పించి మంచి మనుషులుగా తీర్చిదిద్దవచ్చు ఈ కథాసాహిత్యంలో ముఖ్యమైంది పంచతంత్ర కథలు పంచతంత్ర కథల పూర్వరంగాన్ని చెప్పి ఆ కథలను వినిపిస్తాను ఇవి కేవలం బాలబాలికలకే కాక యువతీ యువకులకు అంతేకాదు పెద్దవాళ్లకు కూడా జీవిత సత్యాలను తెలియజేస్తాయి పూర్వం కొన్ని శతాబ్దాల క్రితం పాటలీపుత్రమనే రాజ్యాన్ని సుదర్శనుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు ఆయన మంత్రి రాజదత్తుడు మంత్రి సలహాలతో రాజు ప్రజలను కన్నబిడ్డల వలే పాలిస్తున్నాడు ఆ రాజుగారికి నలుగురు కుమారులు వాళ్లని రాజుగారు గారాబం చేయటం వల్ల ఆటపాటలతో కాలం గడిపి చదువు సంచలువు లేక పెరిగారు పెద్దవుతున్న కొద్దీ వాళ్ల అల్లరి రోజురోజుకూ ఎక్కువయింది ఈ విషయం గమనించిన మంత్రి రాజుగారితో మహారాజా రాజకుమారులకు విద్యాబుద్ధులు తక్షణమే నేర్పి యువరాజులుగా వాళ్లని మీ కర్తవ్యం తండ్రిగా మీ బాధ్యత కూడా అని అన్నాడు నిజమే మహామంత్రి నా వల్ల పొరపాటే జరిగింది ఈనాటి నుండే వాళ్లకి మంచి విద్యాబుద్ధులు నేర్పించటానికి మంచి పండితులను వెతికించి విద్యాభ్యాసానికై వాళ్ల వద్దకి పంపించే ప్రయత్నం చేయండి అన్నాడు రాజుగారు మహారాజా అని మంచి గురువుని వెతకటం కోసం కొంతమంది రాజభటులను పంపాడు మంత్రిగారు వాళ్లు దేశం మొత్తం గాలించి తమ రాజ్యంలో నివసించే విష్ణుశర్మ అనే పండితుణ్ణి తీసుకువచ్చారు రాజుగారు విష్ణు శర్మను సాదరంగా ఆహ్వానించి తమ కుమారుల విషయం తెలియజేసి మా కుమారులకు మంచి విద్యాబుద్ధులతో పాటు వినయ విధేయతలు సభ్యత సంస్కారం క్రమశిక్షణలు నేర్పి ఉత్తమ రాజకుమారులుగా వాళ్లను తీర్చిదిద్దండి అని చెప్పాడు అందుకు విష్ణు శర్మ మహారాజా కాకి మాట నేర్పటం కష్టం కాని రామచిలుకలకు పలుకులు నేర్పటం చాలా తేలిక మీరు విచారం మాని మీ కుమారులను నాకు అప్పగించండి వాళ్లకి సకల శాస్త్రాలు నేర్పించి మంచి రాజనీతిజ్ఞులుగా ఉత్తమ పాలకులుగా నా సాయశక్తులా కృషి చేసి గొప్పవాళ్లుగా తీర్చిదిద్ది మీ ముందుంచుతాను అన్నాడు విష్ణుశర్మ ఆ మాటలకు రాజు సంతోషించి తన కుమారులను విష్ణు శర్మకు అప్పగించి వారి పోషణకు ధనం ఇచ్చి సాగనంపాడు రాజకుమారులతో విష్ణుశర్మ తన నివాసానికి చేరుకున్నాడు ఒక మంచి రోజు నిర్ణయించి విద్యాభ్యాసం ప్రారంభించాడు రాజకుమారులకు అక్షరాలతో పాటు వాళ్ళకి మంచి వినోదము విజ్ఞానము కలిగించే మంచి నీతి కథలను చెప్పటం ప్రారంభించాడు ఒకరోజు విష్ణు శర్మ రాజకుమారులతో మీకు ఈ రోజు నుంచి విజ్ఞానము వినోదము కలిగించే మంచి కథలను కూడా చెబుతాను శ్రద్ధగా వినండి అంటూ అనేక కథల్ని చెప్పాడు వర్తమానంలో ఆ కథల్ని మన పిల్లలకు కూడా వినిపించి మంచి పౌరులుగా తయారు చేద్దాం ఇప్పుడు ్రాహ్మణుడు మేక అనే కథ విందాం పూర్వం హరినాథపురంలో విష్ణుశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన ఒకనాడు అడవి దారి గుండా వస్తుంటే దారితప్పి ఆ అడవిలోకి వచ్చి దిక్కుతోచక ఒక మేక ఆయన వెంటపడి రాసాగింది విష్ణుశర్మ దాన్ని చూసి మేకపాలు శ్రేష్టమే కదా అనుకుని అడవి తీగలను దాని మెడక్కట్టి దాన్ని తన వెంట తీసుకుని నడవసాగాడు ఆయన వెనకాలే మేక నడుస్తున్నది ఊరి పొలిమేరలకు కొంత దూరంలో ఉండగానే నలుగురు యువకులు ఆ బ్రాహ్మణుణ్ణి ఆయన వెనక నడుస్తున్న మేకను చూశారు ఎలాగైనా దాన్ని బ్రాహ్మణుడి దగ్గర నుంచి దక్కించుకొని సంతలో అమ్ముతే ఆ రోజు తమకి కాలక్షేపం చేయటానికి డబ్బులు వస్తాయని అనుకుని అందుకు ఉపాయం ఆలోచించారు ముందుగా ఒక యువకుడు ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్లి ఏంటండి మీరు బ్రాహ్మణుడు కూడా కుక్కల్ని పెంచుతారా పైగా నల్ల కుక్కల్ని అని అడిగాడు బ్రాహ్మణుడు నవ్వి ఇది కుక్క కాదు మేక సరిగ్గా చూడు అన్నాడు కాదు అది కుక్క కావాలంటే ఎవరినైనా అడగండి అంటూ వెళ్లిపోయాడు కొద్ది దూరం వెళ్లగానే రెండో యువకుడు ఎదురుపడి కుక్కను తీసుకువెళ్తున్నారేంటండి పంతులు గారు అని అడిగాడు కుక్క కాదు ఇది మేక అన్నాడు బ్రాహ్మణుడు మీకు చూపు తగ్గినట్టుగా ఉంది కావాలంటే మరొకళ్ళని అడగండి అంటూ వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు నడుచుకుంటూ మరికొద్ది దూరం వెళ్లగానే మూడో యువకుడు ఎదురుపొడి అదే మాట చెప్పాడు ఆ బ్రాహ్మణుని కూడా అనుమానం వచ్చి మేకను పరీక్షించి చూడసాగాడు అప్పుడు నాలుగో యువకుడు వచ్చి ఏంటి పంతులు గారు మగ కుక్కో ఆడ కుక్కో అని చూస్తున్నారా అని అడిగాడు నలుగురూ మేకకాదు కుక్క అని అనటంతో ఆ బ్రాహ్మణుడు కూడా అది నిజంగా మేక కాదు కుక్కే అనుకుంటూ ఆ మేకను అక్కడే వదిలేసి తన దారిని తాను వెళ్లిపోయాడు ఆ నలుగురు యువకులు ఆ మేకను పట్టుకుపోయి సంతలో అమ్మి విందు వినోదాలతో మునిగిపోయారు నలుగురు ఒకే అబద్ధాన్ని చెబితే అదే నిజమనుకుంటుంది లోకం అప్పుడప్పుడు కొంతమంది మోసగాళ్లు తమ స్వార్థం కోసం అమాయకులను ఇలాగే మోసం చేస్తారు అందుకే అలాంటి మోసగాళ్ల పన్నాగం గురించి జాగ్రత్తగా మసులుకోవాలి ప్రపంచ చరిత్రలో కూడా ఇలాంటివి కనబడుతూనే ఉంటాయి మన చుట్టుపక్కల సమాజంలో కూడా ఇలాంటివి చూస్తూనే ఉన్నాం కదా మంచివాళ్లని దుర్మార్గులుగా దుర్మార్గుల్ని మంచివాళ్లుగా ప్రచారం చేసి అదే నిజమనిపిస్తారు ఇతరుల మాటల్ని జాగ్రత్తగా పరిశీలించాలి నలుగురు అన్నారి కథ అని పూర్తిగా నమ్మకూడదు ఇది ఈ పంచతంత్ర కథ బ్రాహ్మణుడు మేక రేపు మరో కథ చెప్పుకుందాం